కీర్తన నాలుగు వందల యాభై అయిదు మరిగి తినేమి సేతు మగిడి నేనెందు తరుసైవమనీకే శరణుజొచ్చేనో తల్లిగోపించి మొత్తిన తనయుడు తల్లి కొంగే ఎల్లగా బట్టి పెనగి ఏడిచినట్లు వెల్లవిరై హరినీ విషయాల జిక్కించితే ఇల్లిదే నిన్ను దలచి ఇటు దూరే నేను కన్నతండ్రి బాలుని శంకంబెట్టి ంచితేనో కొన్నే శివిలుచు ముద్దుగునిసినట్లు ఉన్న తినలో నుండి ఊరకే మాయనాపై పన్నితే నిన్నే సొలసి పగటులాడేనో దైవముదాతవు నీవే తల్లివి తండ్రి విని భావించి చేపట్టితే నీ ఇంతే నేను ఇంతే శ్రీవేంకటేశకుని రక్షించగాను జీవుడనైన నేను చలగి మొక్కేను